ప్రార్థన చేద్దాం పరిశుదురకు దేవా వేసా మీకు స్థుతులు స్తోతాలనైనా సర్వోన్నతుడ సమస్త సృష్టికి మూల కరకుడు దేవా మా వేసాయ మీకు వదనాలనైనా ప్రవ్వా అబ్రాహ్మణకు చేసిన యొక్క వాగ్దానాన్ని మీ మరణ భూస్థాపన పునరుద్ధం ద్వారా మా జీవితంలో నడిపించినారు దాన్ని పట్టుకొని మేము జీవించలాగానే సహపడమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ మీకెంతో వదనాలు మీకు ఎంతో స్థుతులు మీకు ఎంతో స్తోత్రాలు ప్రొవ్వా నేనా ఎన్నో ఎంతో కాలం నుంచి ప్రవ్వ ఈ యొక్క ప్రవచనాత్మకమైన వాక్యాలను మేము ధ్యానిస్తున్నాం మీరే మాకు సహాయకులుగా ఉన్నారు మీ యొక్క చేత నడిపిస్తున్నారు ప్రవ్వ మిమ్మల్ని ప్రేమించి సేవించే బిడలుగా మమ్మల్ని మీకు ఎంతో వదనాలు ప్రవ్వా మేము యథార్థతతో పరిశుద్ధతతో మీ సేవ చేయలాగానే చేయపడండి వినయ భయభక్తులతో ప్రీతీకరంగా మేము సేవ చేయలాగనే చేయపడమని ప్రార్థిస్తున్నాం ఇక సమాప్తి చివరి అంచులో ఉంటున్నాం ప్రవ్వా ప్రతి క్షణం ఏం జరుగుతుందో అని ఎదురు చూస్తున్నాం కానీ ప్రవ్వా మీరు దేని విషయంలో చింతించరు దేని విషయంలో భయపడరు అని మీరు మమ్మల్ని హెచ్చరించినారు ప్రవ్వా ఎందుకంటే ప్రవ్వ విమోచన దినం వరకు మీరు మమ్మల్ని ముద్రించి కాపాడుకున్నారు మాకు ఎటువంటి హాని కలగనీయకుండా మమ్మల్ని ముద్రించుకొని మీరు కాపాడుకున్నారు ప్రవ్వ కాబట్టి దాన్ని మీకు వదనాలు తండ్రి మేము దేని విషయంలో భయపడాం ప్రవ్వ ధైర్యంగా మీ వాక్యాన్ని ప్రకటిస్తాం అనేక ప్రాంతాలలోకి మేము వెళ్తాం మీ యొక్క రాజ్య విస్తరణ కొరకు మేము ప్రయాసపడుతున్నాం మా శరీరాలను స్వస్థపరచండి మా యొక్క మనసుని పరిపరి విధాలుగా పోనీయకుండా మీ మీద కేంద్రీకరించుకొని ఉండేలాగా మీకు కలిగిన మనసును మాకు అనుగ్రహించండి మిమ్మల్ని మేము ధరించుకొని ముందుకు పోవాలా ప్రతి చోట మిమ్మల్ని మహిమపరచాలా మిమ్మల్ని గణపరచాలా అటువంటి సేవకులుగా మమ్మల్ని తయారు చేస్తే నడిపించండి ప్రతి కష్టం నష్టం ఇరుకు ఇబ్బందుల నుంచి మాకందరికీ విడుదల తెచ్చండి ఆహికమైన విచారాల చేత మేము కొట్టుకొని పోకుండా ప్రవ్వా ప్రతి విషయంలో మీకే అంగీకారంగా ఉండేలాగనే సేపడమని ప్రార్థిస్తున్నాం మా ప్రవర్తన అంతటి చొప్పులో మీకు లోబడి ఉండేలాగన సేపడమని ప్రార్థిస్తున్నాం జకరే గ్రంథంలోని వాక్యాలను మేము ఇప్పుడు ధ్యానించబోతుండగా నడిపించండి మీకే అంగీకారంగా మళ్ళీ నడిపించండి మా సొంత తలంపులను కొట్టివేసి ప్రవ్వ మీ యొక్క తలంపులకు మేము చోటించేలాగా చేపడమని యేసు క్రీస్తునామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ హలలియా ఈరోజు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు రెండు సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం జకర్య గ్రంథంలోని మొదటి అధ్యాయంలోనే ఉన్నాం ఇంకా ఇరవై వారాలు దాటినా మనము మొదటి అధ్యాయంలోనే ఉన్నాం ఇది ఇరవై వారం జకర్య గ్రంథంనే మనం కేవలం ధ్యానించి పెద్ద ప్రవక్తలలో దానియలు గ్రంథంలో మనము యుగ సమాప్తికి సంబంధించిన ప్రవచనాలు చూస్తామంటే చిన్న ప్రవక్తలలో జగర్యా గ్రంథమే చూస్తాం యుగ సమాప్తికి సంబంధించిన ప్రవచనాలు తర్వాత యోహను భక్తుని ద్వారా ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము చివరి కాలానికి సంబంధించిన ప్రవచనాలు అంటే మూడు సార్లు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు అనే రాకడాకు సంబంధించిన సూచనలన్నీ మన కాలంలో నెరవేరుతున్నాయి అనే ఎప్పుడైనా ఇద్దరు ముగ్గురు సాక్షులతో తన వాక్యాన్ని స్థిరపరుస్తాడు తన తన ప్రణాళికని స్థిరపరుస్తాడు కాబట్టి జకరే గ్రంథంలోని వాక్యాలను మనం ధ్యానిస్తుంటప్పుడు అవి వెనకనికి ముందుకు మనల్ని తీసుకెళ్తా ఉంటుంది కొంతకాలం ధ్యానియుల గ్రంథానికి వెళ్ళాల్సి వస్తుంది కొంతకాలము ప్రాణ గ్రంథానికి వెళ్ళాల్సి మరి అక్కడక్కడక్కడ సూచనాత్మకంగా చెప్పబడ్డ ప్రవర్శనలు మనం విడాల్సి వస్తాయి హెచ్కెల్ గ్రంథాలు కొన్ని కనిపిస్తాయి ఆమోసు గ్రంథంలో కొని కనిపిస్తాయి యశయ గ్రంథంలో కొన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని మనము చూస్తున్నప్పుడు దేవుడు తన కాలాన్ని ముందుకు వెనకకి తీసుకెళ్తా ఉంటాడు కానీ మన దృష్టిలో కాలం ఎప్పుడు ముందుకే వెళ్తూ ఉంటాయి ఆ విషయాన్ని మనం ఎన్నిసార్లు ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం అటుపోయిన వారానికి మనము దేవుని యొక్క ఆసక్తి ఎరుశులేం మీద ఏ రీతిగా ఉంది అన్న విషయాన్ని మనం చూసుకొని ముగించుకున్నాం ఎరుశలేము నిమిత్తము అన్న అన్న విషయాన్ని మనము ఆయన ఎంత తీవ్రత కలిగిన వాడన్న విషయాన్ని మనం అటుపైన వరం ధ్యానించినాం తర్వాత పదహారవ అధ్యాయంలో మన ప్రభు తన హృదయ పరిస్థితిని ఏరీతి ఉంది మనకు చూపించాడు పదహారవ వచనం మొదటి అధ్యాయము పదహారవ వచనంలో కాబట్టి యహోవ సెలవిచ్చినది ఏమనగా నేను ఎరుసలెము తట్టు తిరిగి ఉన్నాను ఎరుసలేము మటుకు ఆయన తట్టు తిరగలేదు కానీ ఆయన మటుకు దాని తట్టు తిరిగినడు అన్న విషయాన్ని మనం ధ్యానించినాం ఎందుకంటే ఎరుశులేము తిరుగుబాటుతనంలో జీవించింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మనకు అందులో నా మందిరము కట్టబడును అంటే జకరే కాలానికి ముందే అది కూలిపోయింది అన్న విషయాన్ని మనం ఎన్నిసార్లు ధ్యానించినాం నెబర్ కాలంలో కూలిపోయింది నెబద్దు రాజు వచ్చి దాన్ని కూలగొట్టినాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం కానీ ఇక్కడ దేవుడు తన వాగ్దానాన్ని జకరియా ద్వారా బయలుపరుస్తున్నాడు ఏమని తన మందిరాన్ని తిరిగి కడతా అంటున్నాడు ఇది ఈ వాక్యము జకరియా కాలం జకరియా కాలంలోనే జకరియా తర్వాత నాలుగు సంవత్సరాలకి అది కట్టబడింది నెహమియా వాళ్ళందరూ తిరిగి వచ్చినప్పుడు దాన్ని మరమ్మత్తు చేసి తిరిగి కట్టినట్టు మనం చూస్తాం నెహమియా కాలంలో జకరియా తర్వాత నెరవేరు కదా అవన్నీ తర్వాత రోమియో కాలము చివరి కాలంకి దాన్ని సంపూర్ణంగా నిర్మూలిస్తారు రోమియా కాలం అంటే హేరో మన ప్రభు పుట్టే కాలంకి ఉన్న మందిరము హే రోజు కాలము ముగించేటప్పటికి రోమిలు దాన్ని సంపూర్ణంగా నాశనం చేసేస్తారు ఈ రోజు లేదు మందిరం ఇస్ మందిరం ఉందనుకొని ఒక శిథిలమైన గోడ తిరిగి ఈ రోజు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు దేవునికి కానీ అది దేవుని మందిరం కాదు ఎందుకంటే చరిత్రలో రాయి మీద రాయి లేకుండా దాన్ని మొత్తం తొలి తొలగించినట్లు మనం చూస్తాం మన ప్రభు ప్రవచించిన ప్రవచనానికి చూస్తాము ఆ రోజు రోమ నెరో చక్రవర్తి దాన్ని మొత్తం సముల నాశనం చేసి దాన్ని మొత్తం రాళ్లతో పాటు పెకిలించినట్టు మనం చూస్తాం కానీ తర్వాత ఒక గోడ కట్టినట్టు మనం చూస్తాం దాన్ని ఈ రోజు ఫోర్ట్ ఆంటోనియో అంటారు ఫోర్ట్ ఆంటోనియో అంటారు ఇట్లాంటిది ఇంత ఇంత పెద్దగా గోడ ఉంటుంది కొన్ని దూ కొ ఇక్కడ కొంత కనీసం ఒక వన్ కిలోమీటర్ అంత ఉంటుంది గోడ అందరు పోయి ఆ గోడ దగ్గర పోయి ప్రార్థన చేస్తారు దాంట్లో కన్నాలుంటే రంధ్రాలు ఉంటే ఆ రంధ్రాల్లో వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్ ఈ రోజు కూడా ఎవరైనా దేశానికి పోతే ఇండియన్స్ కూడా పోతే కూడా క్రిస్టియన్స్ పోతే ఇక్కడ నుంచి అందులో పోయి కూర్చుతారు వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్లు అందులో కూర్చుతారు అది పిచితనం ఎందుకంటే అది విశ్వాసానికి సంబంధించింది కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం తర్వాత ఆయన మందిరము కట్టబడినా గానీ అది అక్కడ నిలవలేకపోయింది ఎన్నిసార్లు కూలగొట్టబడింది నెబు నెబుకద్ కాలంలో కూలగొట్టబడింది దాని తర్వాత దాన్ని తిరిగి వాళ్ళు నెహమియా జెరుబాబేలు వీళ్ళందరూ దాన్ని తిరిగి కట్టుకున్నారు ఎజరా కాలంలో తిరిగి కట్టుకున్నారు కట్టుకున్నాక రోమా చక్రవర్తుల కాలంలో అది మళ్ళీ కూలి కూల్చేయబడ్డాక హేరోజు దాన్ని మళ్ళీ తిరిగి మన ప్రభు పుట్టే టైంకి హేరోజు కాలం తర్వాత డెబ్బైవ సంవత్సరం మన ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్లిపోయినాక డెబ్బైవ సంవత్సరానికి అది మొత్తానికే కూల్చి ఈ రోజు లేదు మందిరం కానీ దాని గోడ ఉందనుకొని ఈ రోజు వాళ్ళందరూ అక్కడ పోయి పూజిస్తున్నారు ఒకరోజు అది తిరిగి కట్టుకోవాలా అని ప్రయాసం చేస్తున్నారు ఈ రోజు వరకు కూడా ప్రపంచమంతటి నుంచి దేవుని బిడ్డలందరూ డబ్బులు జమ చేసి అక్కడ పంపిస్తున్నారు పాపం వాళ్ళు మందిరాలు కట్టుకోవాలి వాళ్ళకి మందిరం లేదు కొన్ని వేల సంవత్సరాల నుంచి అని మన ప్రభు కాలం తర్వాత వాళ్ళకి మందిరం లేదని వాళ్ళ పట్ల ఎంతో జాలి కనికరం కలిగి క్రైస్తవులందరూ ప్రపంచం నుంచి కొన్ని కోట్లు కోట్లు డబ్బులు అక్కడ పంపిస్తున్నారు కానీ అది పాపము అది తప్పు ఎందుకంటే దేవుడు అనేక పర్యాయాలు మనకు చూపించింది ఆయన మందిరాన్ని కడతానాడు కానీ మనుషుల హస్తల చేత ఆయన నిర్మించబడ్డ మందిరం కాదు అన్న విషయాన్ని మనం మెనిసాల్లో ధ్యానించిన దాని తర్వాత నీ కుమారుడు అనేసి దావిదు రాస్తాను కానీ నీ కుమారుడు కట్టిన మందిరం గురించి ఆయన మాట్లాడుతున్నాడు అక్కడ కానీ సొలమోను అన్న విషయాన్ని జ్ఞాపకం చేయలే నీ కుమారుడు కట్టే మందిరం అన్న విషయాన్ని శాశ్వతమైన మందిరం అని చెప్తున్నాడు అది యేసు ప్రభు కట్టాల్సిన మందిరం అన్న విషయాన్ని దావిదుతో ప్రభు చెప్పింది కానీ క్రైస్తవులు గాని ఇస్ఫలు గానీ ఈ రోజు కూడా దాన్ని స్వీకరించారు అసలైన మందిరము మన ప్రభువే అన్న విషయాన్ని మనము ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం నాకు ఈ దేవుడు ఈ విషయాన్ని చూపించాడు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎహెచ్కే లు గ్రంథము పదకొండవ అధ్యాయంలో దేవుడి విషయాన్ని జ్ఞాపకం చేసి మేము మీరు అందరూ చెదిరిపోయినాక ఇప్పుడు ఈ రోజు ప్రపంచమంతటా చెదిరిపోయింది ఇసలిపదలు కానే కాదు ఈ చెదిరిపోయింది క్రైస్తవులే ఓరన్నా తిరస్కరిస్తారా ఏ దేశంలో చేసినా మీరు క్రైస్తవులు కనిపిస్తుంటారు వాళ్ళు ప్రపంచం అంతటా అబ్రాహ్ కు చేసిన వాగ్దానము ఆదికాండము పన్నెండు వాద్యం అలా ఆకాశ నక్షత్రంలో వల్లే ఇసుక రేణుల వల్లే విస్తరింపజేస్తా అన్నాడు ఇసల్పల్ల గురించా లేక క్రైస్తవుల గురించా కానీ ప్రపంచమంతటా క్రైస్తవులు ఇసల్పల్ల గురించి మాట్లాడతారు ఇస్సల్పల్లి కూడా అది మాకు సంబంధించిన వాగ్దానం అంటారు కానీ అది క్రైస్తవులకు సంబంధించిన వాగ్దానం అని ప్రభు మనకు బయలుపరిచారు ఎందుకంటే ఈ రోజు కూడా ఇసాల్పల్లలు మహా అంటే ఒక నలభై యాభై లక్షల మంది కంటే కుండరు వాళ్ళు కానీ లెక్కకు మించిన వాళ్ళు ప్రపంచమంతటా విస్తరించిన వాళ్ళు అబ్రాహ్మ సంతానము ఏ రీతిగా క్రీస్తు పక్షంగా ఉండి అబ్రాహ్మ సంతానమైన వారు కాబట్టి వాళ్లకు సంక్రమించింది ఆ వాగ్దనం కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితిలో క్రైస్తవము క్రైస్తవత్వము స్వీకరించేది ఎందుకంటే అది మోసపరం మోసపరం మోసపూరితమైన జీవితంలో అందిరొచ్చు గుడితనము ఈ యుగ గుడితనం కల్పించింది అన్నాడు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితిలో వీటిని చూడలేరు పదకొండవ అధ్యాయంలో ప్రభు ఎహెచ్కెల్తో మాట్లాడుతూ ఏమని అంటున్నాడు అంటే నువ్వు పోయి వారితో చెప్పు అన్నప్పుడు ఎహెచ్కెల్ చాలా బాధపడుతున్నాడు పదహారవ వర్షం చూడండి కాబట్టి వారికి ఈ మాట ప్రకటించుము ఎప్పుడు వాళ్ళు ప్రపంచమంతటా చెల్లా పైన వాక్యాలు కొన్ని చదువుతాయి మీకు నేను ఏ రీతిగా వాళ్ళని శిక్షిస్తా తొమ్మిదవ వర్షంలో మరియు మీకు శిక్ష విధించి పట్టణంలో నుండి మిమ్మల్ని వెలగొట్టి అన్య జనుల చేతికి మేమును అపగింతును అన్ని జనులు అంటే సర్పంలు తేళ్లు అన్న విషయాన్ని రీతిగా అర్థం చేసుకోవాలి మనం అది మనం పేతులు రాసిన కూడా అపోస్త కార్యంలో పేతులు కలిగిన దర్శనం కూడా మనం చూస్తాం ఆకాశం నుంచి దించబడ్డ ఆ యొక్క దాంట్లో సమస్త జంతువులు చతుష్పాద జంతువులు అంటే రకరకాల జంతువులు రెండు కాళ్ల జంతువులు చతుస్పాదం అంటే పాదం అంటే కాళ్లు చతుష్పం అంటే నాలుగు నాలుగు కాళ్లు గల జంతువులు అని అర్థం అక్కడ కాబట్టి నాలుగు కాళ్ళు జంతువులు అక్కడ ఉన్నాయి సమస్తమైనవి అంటే రకరకాల జంతువులు నాలుగు కాళ్ళున్నవి అన్నట్టు అంటే మేకలు గొర్రెలు బర్రెలు ఆవులు ఎద్దులు ఇటువంటివి అన్నట్టు నాలుగు కాళ్ళున్నాయి అన్ని అక్కడ ఉన్నాయి సమస్తమైనవి కాబట్టి పేతురు తర్వాత అంటుండే ఇప్పుడు నాకు అర్థమైంది ఈ దర్శనం అని ఎప్పుడు కొన్నీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఇప్పుడు అర్థమైంది దర్శనం అంటున్నాడు కాబట్టి ఆ చతుస్పాద జంతువులు అణులకు సాదృశ్యము వాళ్ళు కూడా దేవుని యొక్క ఆత్మ అభిషేకము పొందగలరు దేవుని రక్షణ అనుభవం రుద్ధి చూడగలరు అన్న విషయాన్ని నాకు అప్పుడర్థమైంది అంటాడు కాబట్టి కాని నేను చాలామంది క్రైస్తలు చెప్పడం చూసిన చూడు పేతురికి కనిపించిన దుప్పట్లో రకరకాల జంతువులనే వాటిని మనం తినచ్చు అనేసి రకరకాల జంతువులను తినొచ్చు అనింది కానీ లేవియా కాండంలో మనం చూస్తాం వాటిని డైటరీ లాస్ అంటారు బైబిల్లో డైటరీ డైటరీ లాస్ అంటే నీ ఆహారానికి సంబంధించిన నియమాలు అవి నియమాలు అంతే వాటిని పాటించకపోతే అనారోగ్య పాలు కాక తప్పదు ఉదాహరణకి గొర్రెపిల్లను మేకపిల్లను పాలతో ఉడకబెట్టకూడదు అని ఉంది అక్కడ వాక్యం సరే మనం వాక్యం ఇంకెక్కటా వెళ్ళిపోతుంది అవన్నీ దీర్ఘంగా మనం వెతికితే అవి అంటే పాలు మాంసము కలవద్దు అక్కడ వాక్యం కాబట్టి ఈ రోజుకి కూడా ఇస్రోల్ పాలతో కూడిన ఎటువంటి పదార్థమును మాంసంకి మాంసంతో ఉడకబెట్టరు ఉదాహరణకి బటర్ చికెన్ బటర్ మటన్ మీకు అర్థమవుతుందా బటర్ అంటే పాలు నుంచి వచ్చిందే కదా నెయ్యి కానీ పాలు గాని పెరుగు గాని చీజ్ గాని క్రీము ఇవన్నీ మిల్క్ నుంచి వస్తాయి కాబట్టి ఆ వాటిని మాంసంతో ఉడకబెట్టకూడదు అని ఉంది కాబట్టి వాళ్ళు ఈరోజు కూడా తినరు దాన్ని వాళ్ళు వాళ్ళ భాషలో హెబ్రి భాషలో కోషర్ అంటారు కోషర్ ఆహారం అంటే కోషర్ ఆహారం అంటే మాంసము పాలు కల కథ కలవనివి అని అర్థం పాలు మాంసము కలవని వాటినే వాళ్ళు తింటారు అన్నట్టు ఎందుకంటే అక్కడ వాటి ఏముంది కదా సరే మనం అట్లా ఉంటామా బటర్ చికెన్ అంటే చాలా ఇష్టంగా తినేస్తారు కదా రుచికరంగా ఉంటుంది కాబట్టి బాగా తినేస్తారు బటర్ చికెన్ సరే మ్యారినేట్ చేస్తారు మటన్ కానీ చికెన్ని కానీ పెరుగులో నాన్పుతారు నానిపి రకరకాల మసాలాలు బాగా నానిపి రాత్రి అంతా పెట్టి పొద్దున్న లేచి వండుతారు వండితే మంచి మృదువుగా ఉంటుంది ఎందుకంటే కొంత నూనె కూడా వేస్తారు పల్లె నూనె కానీ ఆలివ నూనె కానీ వేసి కలిపి దాని రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున వండుతారు ఎందుకంటే ఆ నూనె మా మాంసంలోనికి ఇంకినప్పుడు మృదువు ఉంటుంది అన్నట్టు మాంసం టెండర్ అయితే టెండర్గా అప్పుడు చాలా మెత్తగా ఉంటుంది రుచికరంగా ఉంటుంది దాంట్లో నుంచి జ్యూస్ వస్తుంది సరే ఇవన్నీ ఎందుకు మనం మాట్లాడుతున్నాం అర్థం కావట్లేదు నాకు కానీ తినరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అవన్నీ డైటరీ లాస్ అక్కడ వాళ్ళు తినకుండా వాళ్ళు అక్కడ తినదన్నాడు వాళ్ళు తినలేదు ఈ రోజు మనము మనం వాళ్ళు కాదు కదా మనం లేవిలం కాదు కదా మనం అన్ని తినొచ్చు అనేసి బోధిస్తా ఉంటారు కాబట్టి అన్ని తినడం వల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి అని నేను అంటున్నాను ఎందుకంటే మన శరీరానికి ఒక నియమాన్ని పెట్టిండు వాటన్నిటిని తినకూడదని పస్క పశువుని చేదు కూరలతో తినమన్నాడు ఎందుకు తినమన్నాడు అది నిలబడి త్వర త్వరగా తినిపోమన్నాడు అవన్నీ విధానాలు చెప్పిండి అంటే ఏంటి మాంసము తినడం కోరిక కాదు మనం ఉన్నదని మాంసం తినాలని కోరిక పుట్టినప్పుడు వాళ్ళకి ఏం జరిగిందో మీకు తెలుసు ఎంతమంది మరణించినా కూడా మీకు తెలుసు కాబట్టి ఇవన్నీ నియమాలు దేవుడు ఎందుకు మొదటి నుంచి మనకు చూపిస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా జంతువులు మృగాలు దేనికి సాదృశ్యం అవన్నీ క్రూరమైనవి సాధువైన జంతువులాగా తయారు కావాలా చివరికి అది విధానం కాబట్టి మన ప్రభులోనికి వచ్చినప్పుడు ఎటువంటి క్రూరమైన జంతువు అయినా కానీ అన్న విషయాన్ని అక్కడ చూపిస్తుండడు కొర్నే లాంటి వాడు కదా రోమన్ సెంచూరియన్ అయినా సెంచూరియన్ అంటే సెంచూరియన్ అంటే ఒక వంద మంది సైనికులకు అధిపతి సెంచురీ సెంచరీ అంటే 100 సెంచూరియన్ అంటే హండ్రెడ్ సోల్జర్స్ కి లీడర్ అయిన అంటే వంద మంది ఆయన మాట వినాల అంటే చాలా పవర్ఫుల్ ఫెలో అటువంటి వాడు సాధువుగా తన ఇల్లంతా ప్రార్థనలతో నిండిపోయింది తన పిల్లలు ప్రార్థనతో ఉన్నారు పేతులు వచ్చి అందరికీ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళంతా పరిశుభత నాకు అప్రదమైంది దర్శనమట్టండు కానీ అది మాంసాన్ని తినడానికి సంబంధించిన దర్శనం కాదే కాదు నేను మనం జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంది చెప్తుంటే నేను విన్నా నాతో డైరెక్ట్గా చెప్తుంటే కూడా నేను సరే ముందు వినాలా హెచ్చరించి డైరెక్ట్ కట్ చేస్తే వాళ్ళు మన మాట వినరు అవును చెప్పడా నువ్వు చెప్తుంటే చాలా బాగా కానీ చూడు దాని తర్వాత ఏమంటే పేతురు కట్ చేయొద్దు మనం మనిషిని డైరెక్ట్ గా కట్ చేస్తే వాళ్ళు స్వీకరించారు మనం చెప్పేసి అత్యాన్ కాబట్టి ప్రేమతో ఓర్పు చాలా ఓర్పు అవన్న స్థానాలు అవసరం మనకి అవన్నీ వినాలా జాగ్రత్తగా విన్నాక కరెక్టే కదా నువ్వు మంచిగానే బాగానే అర్థం చేస్తున్నావు కదా కానీ కొంచెం కిందికి వెళ్ళి వాక్యం కొంచెం కిందికి వెళ్ళాక పేతురు తనంత తానే తన నోటి ద్వారా ఏం మాట్లాడిందో చూడు అప్పుడు నీకు అర్థమవుతుంది అది మాంసానికి సంబంధించిందా కాదా అప్పుడు వాళ్ళకి కనువిపో కలుగుతుంది చె మీకు అర్థమవుతుందా ఆ విధానాలు మనం నేర్చుకోవాలా ఎప్పుడు కూడా డైరెక్ట్ కట్ చేయొద్దు మనుషులని డైరెక్ట్ కట్ చేస్తే క్లోజ్ అన్నట్టు రిలేషన్షిప్ దానికి మనకు చాలా కోరుకున్న ఎవరన్నా ప్రశ్న వేస్తే కూడా డైరెక్ట్ యాన్సర్ ఇవ్వద్దు ఎప్పుడైనా మన ప్రభు ఆన్సర్ ఒక్క స్థలంలో చూపించండి మన ప్రభుకి ప్రశ్నలు లేస్తే ఆయన ఉల్టం మళ్ళా ప్రశ్న వేసిండు కానీ డైరెక్ట్ ఆన్సర్ ఎప్పుడు ఇవ్వలేదు ఏ స్థలంలో కూడా కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా సమమా తగినదా కరెక్టా అని అడిగితే ఆయన ఏం చేసిండి ఆన్సర్ ఇచ్చిండ ఏమి ఆన్సర్ ఒక నాణ్యం తీసుకురా అన్నాడు నాణ్యం తీసుకువచ్చి దీని మీద ఎవరిది ఉంది అన్నాడు కైసర్ది ఉంది మరి దీని మీద కైసరు రూపం ఉంది కాబట్టి కైసర్ది కైసరికి ఇచ్చేయి దేవుది దేవునికి ఇచ్చేయన్నాడు కానీ ఆ రోజు కూడా ఎవరు ఈ రోజు కూడా ఎవరు అర్థం చేసుకోలేదు ఆ వాక్యం నాణ్యం మీద ఎవడి ముద్ర ఉందో వానికి ఇచ్చేయమంటున్నాడు మళ్ళీ నీ మీద ఎవడి ముద్ర ఉంది మళ్ళీ నిన్ను నువ్వు ఇచ్చుకున్నావా ఆ వాక్యం ఆ రోజు అర్థం కాలేదు ఈ రోజు కూడా అర్థం కాలేదు అక్కడికే కట్ చేస్తారు అంటే ఏంటంటే కైసర్కి పన్ను కట్టడంలో తప్పు లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రభుని తప్పులేకపోయానికి చూస్తున్నారు కైసర్కి వ్యతిరేకంగా వీడు మాట్లాడతడమో ఈ క్షణం పట్టుకుందాం వీడిని అప్పజెబ్దాం అనుకుంటున్నాడు కానీ ప్రవే అనుడు ఎవ్ వానికి ఇచ్చాయి అన్నాడు కైసరిది కైసరికి ఇచ్చే దేవుని దేవునికి ఇచ్చాయి అంటే నీవు దేవుని స్వరూపం కాబట్టి ఆయన స్వరూపంలో తయారు చేయబడ్డవాడవు కాబట్టి నువ్వు ఆయనకి ఇవ్వబడాలా సమర్పించబడలా అని చెప్పి అక్షరం కానీ మీరు ఎప్పటికూడా ఆయనకి సమర్పించబడలేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఎంతకాలం మీరు ఇట్లుంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అసలైన మందిరము మన ప్రవే అనేది రాష్ట్ర పత్రికల్లో ఎంతో దీర్ఘంగా పావులు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ఏ ఇక్కడ చూపిస్తున్నాడు ఈ పదకొండవ అధ్యాయంలో నేను మిమ్మల్ని వెలగొట్టి అన్యజన్ల చేతికి మిమ్మల్ని అప్పగించ అప్పగించదును ఇస్రాయేల్ సరిహద్దులలో గానే సరిహద్దులోనే గాని మీరు ఖడ్గము చేత కూలుదురు ఎప్పుడన్నా ధ్యానించారు ఈ వాక్యం ఎక్కడ కూలుతారు మీరు ఇస్రాయేల్ సరిహద్దులో గానే మీరు ఖడ్గము చేత కూలుదురు సరిహద్దు అంటే ఆ ఇంటి వద్ద తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగని పేతురు జ్ఞాపకం చేసి మనకి ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తుండేకెల్ ధర ఎక్కడ మీరు ఖడ్గం చేత సంహరించబడదురు ఇస్రాయల్ సరిహద్దుల దగ్గరనే నేను మీకు శిక్ష విధింపగా నేనే యహో మీరు తెలుసుకుందరు ఎప్పుడు ఖడ్గము మిమ్మల్ని వధిస్తప్పుడు అప్పుడు మీరు గుర్తుపడతారు మీరు దాని మధ్య మాంసముగా ఉండనట్లు ఈ పట్టణమును మీకు పచన పాత్రగా ఉండును అంతేనా ఉండదు నేను ఇస్రాయేల్ సరిహద్దు యొద్దనే మీకు శిక్ష విధింతును ఇవన్నీ మనల్ని వెంటాడుతూ ఉంటాయి వాక్యాలు కాబట్టి సరిహద్దు దగ్గరనే మీరు ఏదైతే పరిశుద్ధం దేశం అనుకుంటుండ్రో ఏదైతే పరిశుద్ధ ఆలయం అనుకుంటున్నారో అక్కడనే మీకు శిక్ష ఇస్తే ఎందుకంటే మీరు ఆచారబద్ధంగా మాకేం కాదులే మేము ఇస్రాల్ మేము అబ్రాహం సంతనం అబ్రహాం నుంచి పుట్టిన వాళ్ళము మాకు వాగ్దానాలు ఉన్నాయి అని మీరు దిమాగునీ మీరు దేవునికి తిరస్కారం చేసిన వాళ్ళు తిరుగుబాటుతనం చేసిన వాళ్ళు కాబట్టి మీరు ఎక్కడైతే మాకు సమాధానంగా ఉంటుంది అనుకుంటున్నారో నేను మేము శిక్షించును అప్పుడు మీ పట్టణం అన్యచనలు అన్యజనుల విధుల అన్యజనుల విధులను ఆచరించటకై మీరు ఎవని కట్ట అనుసరింపక మానితిరో ఎవని విధులను పోతిరో ఆ యహోనగు నేనే ఆయన అని తెలుసుకుందరు కాబట్టి వాళ్ళు ఎందుకు శిక్ష విధిం శిక్ష అనుభవిస్తున్నారు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు మీరు వినలే అన్యజనుల విధనాలు పాటించరు కాని నా విధులను మీరు పాటించలేదు కాబట్టి నేను శిక్షిస్తున్న అప్పుడు మీరు గుర్తుపడతారు మాకు ఎందుకు శిక్ష మేము ఇవన్నీ చేయలేకపోయినాం కదా అని అప్పుడు రీలే అప్పుడు బుద్ధి తెచ్చుకుంటారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత ఏం జరుపుతుంది ఆయన ఎందుకు జాలి ఎంత దయగలవాడు అన్న విషయాన్ని మనం ఇప్పుడు చూస్తాం చూడండి నేను ఆ ప్రకారం ప్రవచించి చూచుండగా బెనయ కుమారుడైన పెలటియ చచ్చను అంటే అప్పుడు ఆరంభమైంది ప్రవచనం బెనయ కుమారుడు చనిపోవడం అన్న విషయాన్ని తర్వాత చాలా బాధపడి ఎవరు ఏహెచ్కెల్ చాలా బాధపడుతు అక్కడ గనుక నేను సాక్షెత్తి అయ్యో ప్రభ్వా యహోవా ఇసేల శేషం నువ్వు నిర్మూలము చేయదువా అని మురపెట్టితిని తిని కాబట్టి మన హృదయ పరిస్థితి ఏహెచ్కేలు హృదయ పరిస్థితి లాగా ఉండాలా మీకు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసిన గొప్ప జనం పట్ల మన పరిస్థితి మనం ఏడ్చే వాళ్ళలాగా ఉండాలా ఇప్పుడు ఏ ఏ రీతిగా బాధపడుతూ ఏడుస్తున్నాడో మన హృదయం కూడా ఎప్పుడారి రీతిగా ఉండాలా అన్నది అన్న విషయం కానీ మన ప్రభువు విషయానికి జ్ఞాపకం చేసిండే నోవా కాలం ఏ రీతి గుండే యథావిధిగా ఉండే యథావిధి గుండే యథావిధిగా ఆదివారం నుంచి రావాలా చర్చికి పోవాలా రెండు గంటలు వాక్యం వినాలా ఇంటికి వెళ్ళిపోవాలా ఆనందని పండుకోవాలా మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు నీ నీ సొంత జీవితాలు నీ ఉద్యోగము నీ చదువు నీ నీ జీవితం నీది నీది అంత నీదే దాని తర్వాత మళ్ళా రావాలా మళ్ళీ చర్చికి రావాలా ఇది యథావిధి కానీ దేవునికి కావాల్సింది యథావిధి కాదు నువ్వు యథావిధిగా జీవించడం మనకి ఇష్టం లేదు ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలా ఎవరు గుర్తిరగని సమయం అంటే కూడా అదే కాలం గరిచిపోతా ఉంది యథావిధి కాలం గడిచిపోతుంది ఎవరు గుర్తిరగలే ఎందుకు గుర్తిరగలేదంటే నువ్వు యథావిధిగా జీవించినావు కాబట్టి నువ్వు నీ కాలంలో నువ్వు జీవించినావు కాబట్టి నువ్వు గుర్తిరగలే ఎప్పుడు నువ్వు గుర్తెరుగుతూ తెలుసా యథావిధి నుంచి బయటికి వస్తేనే అందుకే దివారాత్రంలో వాక్యాన్ని ధ్యానించమన్నాడు దుష్టులంలో చిన్న చొప్పున నడవక పాపల మా నడవక అపహాసలు కూర్చున్న చుట్టన కూర్చుండక అని ఎందుకు చెప్పిండంటే ఆ ముగ్గురు యథావిధిగా జీవిస్తున్నారు అని అర్థం ఇవాడి పండ్లవాడు జీవిస్తున్నాడు మనం అట్లా ఉండడానికి వీల్లేదు యథావిధిగా ఉంటే నితన్ తను మాట్లాడే దేవుడు ఆదరం వస్తే నేను వాక్యం చెప్తా అంటే నీ తను దేవుడు అప్పుడు నువ్వు రెడీమేడ్గా ఏదో వాక్యం తీసుకుని పోల్సి అది కానే కాదు దైవికమైన జీవితం మనం యధావిధిగా ఉండడానికి వీల్లేదు ఈ లోకమంతా యధావిధిగా ఉంటే మనం అట్లా ఉండడానికి వీల్లేదు ప్రతి క్షణము ఆయనలో నివసించడం మనం నేర్చుకోవాలా ప్రతి క్షణము ఆయననే మందిరం కాబట్టి మనము నిత్యము ఆయనలో ఉండడం నేర్చుకోవాలి అందుకే చూడండి ఇక్కడ కొంచెం కిందికి వస్తానంటున్నాడు నేను మిమ్మల్ని అందరినీ తరిమినాక అప్పుడు ఏం జరుగుతుంది పద్నాలుగు వర్షంలో అప్పుడు యహో నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిను నరపుత్రుడ ఎరుసలేము పట్టణంపు వారు ఈ దేశము మాకు స్వాస్థంగా ఇవ్వడని మీరు యహో దూరస్థులుగా నుండు నుండు కదా నుండు అని ఎవరితో చెప్పుచున్నాను వారందరూ ఇస్రాలై మీకు సాక్షు సాధు సాక్షాత్ బంధువులు సాక్షాత్ బంధువులను మీ చేత బంధుత్వ ధర్మము పొందవలసిన వారైన కాబట్టి వారికి ఈ మాట ప్రకటించము ప్రవీణ యూహో సెలభిస్తుంది ఏమనగా దూరంలోనున్న అనిలోనికి నేను వారిని తోలివేసిన ఆయా దేశంలో వారిని చేయగొట్టినూ వారు వెళ్ళి ఆయా కొంత కాలము వారు వెళ్ళిన ఆయా దేశంలో ఇప్పుడు బాగా అర్థం ఈ వాక్యం నాకు అర్థమైంది వాళ్ళందరినీ ప్రపంచమంతా చెదరగొట్టినాక వారు వెళ్ళిన ఆయా దేశంలలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధ ఆలయంగా ఉండును కాబట్టి అసలైన పరిశుద్ధ ఆలయము మన ప్రభువే అన్న విషయాన్ని జ్ఞాపకం నేనే వారికి పరిశుద్ధ ఆలయంగా ఉంటాను మీరు ఎక్కడ పోయినా గాని మీరు ఎక్కడ విస్తరించినా గాని ప్రపంచమంతటా చెదిరిపోయినా గాని నేనే మీకు పరిశుద్ధ ఆలయము అనే దృష్టిలో బిల్డింగ్స్ అనేది లేనేలేవు పేర్లు పెట్టుకొని కట్టుకున్న ఆలయాలు లేనేలేవు మొదటి కూడా పాత నిబంధన లేవు ప్రత నిబంధన లేవు సొలమోన్కి ఆశ ఆశ కలిగింది కట్టుకోవడం అంతే సొలమోన్కి ఆశ కలిగింది మోసే తర్వాత ఎవరు కట్టి మోసే గుడరాంలో దాన్ని వాళ్ళు ఆ మందిరం ఎటుండి అంటే తయారు చేసుకుంటే వాళ్ళు దాని ప్యాకెట్ లాగా కట్టుకుని పోయేవాళ్ళు అట్లుండే అరణ్యంలో కానీ సొలమోన్ దావి దగ్గ ఆశ కలిగింది కానీ దేవుడు దావిదని కట్టనీ లేదు దాని తర్వాత సొలమున్ కట్టిండి కానీ దేవుడు అంటాడు ఇటువంటి మందిరాలు నేను ఉండలేను ఎందుకంటే దానికి ప్రాధాన్యత ఇస్తారు మనుషులు నాకు బిల్డింగ్స్ కి ప్రాధాన్యత ఇస్తారు దేవుడు నాకు ఇవ్వరు ఒకటి నుంచి ఒకటి ఉంది ఇక్కడ ఎంతో ఉంది నేనే మీకు ఆలయం మీకు ఇంకొక బిల్డింగ్స్ అవసరం లేదు మీరు ఎక్కడ పోయినా అవసరం లేదు మీరు ఎక్కడన్నా కూర్చొని ఆరాధించవచ్చు దేవుణ్ణి చెట్టు కింద కూర్చొని ఆరాధించవచ్చు నీళ్ల ఆరచించి ఆరాధించవచ్చు ఇంట్లో కూర్చొని ఆరాధించవచ్చు ఇంకెక్కడ స్థలం దొరికితే అక్కడ స్థలం ఆరాధించవచ్చు బిల్డింగ్స్ కట్టుకోవడం వచ్చింది అనర్ధం ప్రపంచం కాబట్టి జగనే గ్రంథంలో ప్రభు ఈ మాటని జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడంటే నేను పదహారు వర్షాలు కాబట్టి యహువ సెలబించినది ఏమనగా వాత్సల్యము నేను ఎరుసలేము తట్టు తిరిగి ఉన్నాను అందులో నా మందిరము కట్టబడును ఎరుసలేము మీద శిల్పకారులు నూలు సాగుదురు నూలు సాగడం అంటే ఏం చెప్పండి లెవెలింగ్ చేసి దారం నూలు దారం అంటారు ఇట్లా అక్కడ నుంచి ఇక్కడ పెట్టి లెవెల్ కొడతారు ఇట్లా లెవెల్ పడుతుంది అది దాని ప్రకారంగా గోడ కడతారు లేకుంటే డిజైన్స్ కూడా వేస్తారు దాని ప్రకారంగా కాబట్టి శిల్పకారుల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది ఇప్పుడు ఫస్ట్ టైం మందిరము కట్టబడినాక శిల్పకారులు నూలు సాగుదురు అంటే చూడండి శిల్పకారులు అనేది చాలా ప్రాముఖ్యమైంది దాన్ని మనం బాగా అర్థం చేసుకోలేము శిల్పకారులు అంటే ఎంతో నైపుణ్యత కలిగిన వాళ్ళు చాలా జాగ్రత్తగా పనిచేసే వాళ్ళు అని అర్థం లక్షా నలభై నాలుగు మందికి సాదృశ్యం శిల్పకారులు అంటే వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు శిల్పకారులు అందరికీ వాళ్ళకి తేడా అంటే అదే సామాన్య ప్రజలకి శిల్పకారులకు తేడా ఏంటంటే లేక ఇప్పుడు గోడలు కట్టే వాళ్ళు ఉంటారు కానీ డిజైన్లు చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు అది అందరికీ రాదు డిజైన్ అందరి మేస్త్రిలకు రాదు డిజైన్ కదా దాని మంచిగా అలంకరించి కట్టే వాళ్ళు వేరేగా ఉంటారు సొలమోను మందిరం కట్టినప్పుడు కూడా ఆ మందిరము పై భాగంన అంచుకి ద్రాక్ష పండ్లు దానిమ పండ్లు అలంకరించే అవి అందరికీ రావు పండ్లు చాలా కొంతమందికి ఏదో ఫారిన్ కంట్రీ నుంచి పాశ్చాత్య దేశం నుంచి వాళ్ళని తెచ్చుకుంటారు ఇతర దేశాల నుంచి అటువంటి పనితనం ఉన్న తెచ్చుకొని వాళ్ళతో తయారు అన్నట్టు కాబట్టి వాళ్ళు చాలా చిన్న గుంపు అట్లాంటి పనులు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అన్నట్టు కొంతకాలానికి వాళ్ళు అడ్రస్ లేకుండా కూడా పోతారు అట్లా డిజైన్స్ చేసేవాళ్ళు కాబట్టి ప్రభు ఎందుకు జాగ్రత్తగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అందులో నా మందిరం కట్టబడును ఎరుసలేము మీద శిల్పకారులు నూలు సాగా లాగుదురు దాన్ని అక్కడ నుంచి ఇక్కడికి ఈడ్చి దాన్ని లెవెలింగ్ చేయడం దాన్ని గుర్తులాగా పెట్టుకుని దాని ప్రకారంగా మందిరాన్ని లేక పట్టణాన్ని కట్టుకోవడం అని అర్థం కాబట్టి కూలిపోయిన దాన్ని స్థిరపరచడం సరిగా లేని దాన్ని చక్కపరచడం నూలు సాగడం అంటే చకపరచడం సరిగా లేని దాన్ని చక్కపరచడం లేక సరిగా కట్టడం అనే గుణగణం కాబట్టి సరి అనేది ముఖ్యమైన శిల్పకారుల పని ఏంటంటే సరి చేసి వికారంగా ఉన్నదాన్ని అందంగా మార్చడం శిల్పకారుల పని వాళ్ళు ప వాళ్ళ పనిముట్లు పట్టుకొని వాటిని పని చేసేటంటే చాలా అందంగా ఉంటుంది అన్నట్టు వాటి పనిముట్లు కూడా వాళ్ళు చాలా స్పెషల్గా ఉంటాయి వాటిని ముందే సరి ఆ పనిముట్లను షార్ప్ చేసుకోవడము వాళ్ళ పని అది ముందు వాటి షార్ప్ చేసుకున్నాక అన్ని రెడీగా ఉన్నాకనే అప్పుడు వాళ్ళ పని ఆరంభిస్తారు అన్నట్టు అంటే వాళ్ళు చాలా ఓపికతో వాటి తయారు చేసుకుంటారు ఆ పనిముట్లను చాలా జాగ్రత్తగా ఓపికతో తయారు చేసుకొని సరి చేసుకున్నాకనే అప్పుడు పని స్టార్ట్ చేస్తారు అంత జాగ్రత్తగా ఉంటారు అన్నట్టు శిల్పకారులు కాబట్టి శిల్పకారులు అంటే ఒక చిన్న తెగ ఒక చిన్న గుంపు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయాలి చేస్తున్నాను వీరి వీరి గురించి స్పెషల్గా మాట్లాడుతున్నాను దేవుడు ఎర్శలేమును కట్టినప్పుడు దాని మందిరాని కట్టినప్పుడు వీళ్ళు నూళ్ళు సాగుదురు దాని మీద ఎర్శలం మీద నూలు సాగుదరు అంటే మొత్తం ఎర్శలేము ఒక గొప్ప సాదృశ్యం అది మీకు తెలిసిన విషయమే గొప్ప పని శిల్పకారుల పని అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎరుశలేం అనేది ఒక పఠనం కాదు అది శారీరకంగా కనిపించే బిల్డింగ్ అసలే కాదు ఎరుసలేమనేది గొప్ప జనానికి సాదృశ్యము అది శిథిల స్థితిలో ఉంటే దాని సరిచేసే పని శిల్పకారుల పని అన్న విషయాన్ని ప్రభు చివరికి జ్ఞాపకం చేస్తుండ్రు మనకు వాక్యంలో కానీ ఇవి ఎంత వెతికినా నాకు ఎక్కడ వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలా కొన్నిసార్లు ఎవరైనా ఇప్పుడు మీకంటే నేను ఏదో ప్రయాసంతో నేర్చుకుని నేను మీకు చెప్తున్నాను మనం నేను ఎట్లా నేర్చుకోవాలని నాకు ఎవరు చెప్పాలా నేను ఎంతో వెతుకుతా ఉంటాను ఎవరన్నా దొరుకుతారేమో పాస్టర్స్ ఇవన్నీ నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర అనేసి నాకు ఒక్కరు దొరకరు గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు వాళ్ళందరితో నేను సంభాషిస్తాను చర్చిస్తా వాళ్ళ రాష్ట్ర పుస్తకాలు చదువుతాను వాళ్ళ వాక్యాలు వాళ్ళు చెప్తున్న లెక్చర్స్ అన్ని వింటాను కానీ ఎక్కడ దొరకవు నేను ఎంతమందిని ఈ వాక్యాలు చెప్తుంటే విన్నాను జకర గ్రంథము మొదటి అధ్యాయము మొత్తం విషయ చెప్తున్న పాస్టర్స్ గొప్ప గొప్ప పాస్టర్ల వాక్యాలు విన్న నేను ఎవరైనా ఇక్కడికి ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు ఆగిదని చెప్తలేదు నాకు అక్కడే మనసు బాధగా ఉంది ఎవ్వరు చెప్పలేని సిద్ధ ఉన్నారు గొప్ప గొప్ప పాస్టర్స్ లెటర్స్ కూడా రాసిన నేను కొంతమంది గత రెండు మూడు వారాల నుంచి మనకి రెండు హాలిడేస్ వచ్చినాయి రెండు వారాలు ఆ హాలిడేస్ కి ముందు నేను లెటర్స్ కూడా రాసిన వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలని నాకు ఎవ్వరు చెప్పలేదు సరే దేవుడు మనకి ముందుగానే ఒక విధానం నేర్పించింది ఏంటంటే జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ చూసుకొని వాటి నుంచి మనం నేర్చుకోవాలని పరిశుదాత్మ అభిషేకం ఉంటే సరిపోదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసి నువ్వు ప్రయాస పడాలా పరిశుధాత్మ నీకు సహాయపడుగుంటాడు కానీ ప్రయాసం మట్టుకు నువ్వు తప్పదు దివారాత్రంలో దాని ధ్యానించాలా పరశురాత్మ ఉంటే ఏం లాభం నీకు వాటి నువ్వు ప్రయాసంతో వెతకకపోతే పరశురాత్ముడు ఎట్లా చూపిస్తాడు నీకు గాలిలో చూపిస్తాడా గాలి చూపించాడు కదా నువ్వు చదువుతుంటే నీ హృదయంలో ఉండి నీకు మార్గాన్ని చూపిస్తాడు దీన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలని దానికి తగిన టూల్స్ కూడా వస్తాం అందుకే మనకి జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ వెతుకుతే గానీ నాకు ఇవి అర్థం కాలే చివరికి పెద్ద పెద్ద పుస్తకాలలో కూడా ఈ విషయాలు జకర గ్రంథానికి సంబంధించిన పుస్తకం ఉంది దాన్ని అర్థం చేసుకోవాలా వచ్చనం వెంబడి వచ్చనం ఎవరు అర్థం చేయలేదు యూరోప్ లో ఒక పాస్వర్డ్ తెలుసు నాకు ఆయన నుంచి ప్రయాణం చేస్తే జంప్ అయిపోతున్నారు అక్కడ నుంచి ఎరుసలిం మీద శిల్పకారులు సాగలాగుదురు అని అంటే అది అట్లా చదివేసి వాళ్ళు కానీ అది దేనికి సంబంధించిందన్న విషయాన్ని ఎవరు విశదీకరిస్తున్నారు అదే రీతిగా కిందికి వస్తే ఇప్పుడు మనం ఆ యొక్క వాక్యాన్ని గణించబోతున్నాం కాబట్టి దేవుడు ఎంతో వాత్సత కలిగిన వాడు ఎరుసలిం తన హృదయానికి మనసు కలిగిన కాబట్టి మనం కూడా అదే రీతి మన మనసు కూడా దాని మీదనే కేంద్రీకరించుకోవాలిశల్యం అంటే ఆ దేశంలో ఉన్న పట్టణం గురించి కాదని అనేది ఇది పరమ ఎరుశెలం గొప్ప జనానికి అన్న విషయాన్ని జ్ఞాపకం తీసుకుంటున్నాం ఇదే సైన్యంలో అధిపతి యహోవ వాక్కను ప్రకటన చే చేయవలసినది ఏమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరీ ఎక్కువగా నింపబడును ఎప్పుడు సరి అంతకు ముందు లేదు ఎప్పుడన్నా బాగా తీసుకోండి నువ్వు నుగినప్పుడే సాగ లాగినప్పుడే పట్టణము సరి చేయబడ్డప్పుడే గొప్ప జనము సరిగా మార్చుకున్నప్పుడే వాళ్ళ జీవితాలు ప్రవర్తనలు మార్చుకున్నప్పుడే వాళ్ళు పొగొట్టుకునే అన్ని తిరిగి పొందుకుంటారు కానీ వాళ్ళన్ని పొగొట్టుకున్నారు విషయాన్ని మనం మేనిసలా ధనించినం ఇక అంటే అంతకు లేదు అని అర్థం ఇక నా పట్టణంలో భాగ్యంతో మరీ ఎక్కువగా నింపబడింది ఎందుకు దానికి ముందు అంతా పోగొట్టుకున్నారు కాబట్టి మరీ ఎక్కువగా అంటే అప్పుడు ఉండే అర్థం చేసుకోండి మరీ ఎక్కువగా అంటే ఒకప్పుడు అవి పోయినాయి ఇక మీదట ఎప్పుడు మన సేవా జీవితము వారిని సరి చేసినాక వారి జీవితాలను సంపూర్ణంగా ప్రభుకి సమర్పించుకున్నాక అప్పుడు భాగ్యంతో మరీ ఎక్కువగా నిన్ను ఇంకను యహో ఓదార్చును అప్పుడు ఓదార్పు అంతవరకు వాళ్ళకు ఓదార్పు ఉండదు విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఎప్పుడు ఓదార్పు చెప్పండి వేదన ఉంటున్నాయి కదా అంత పోగొట్టుకుంటున్నాయి కదా ఓదార్పు ఎప్పుడు అనే ఓదార్పు అనేది అవసరం నీకు నష్టాలలో బాధలలో కష్టాలలో ఉన్నప్పుడే ఓదార్పు అంటే అన్ని పోగొట్టుకున్నాక అప్పుడు ఓదార్పు కాబట్టి దేవుడు మనకి ఎన్నిసార్లు చూపించిండో అవన్నిటిని తిరిగి తిరిగి వాక్యం చేత ఆయన స్థిరపరుస్తున్నాడు ఇదే అద్భుతం అంటే మన కళ్ళకు ఆశ్చర్యకరమైన విషయాలు అంటే ఇవే ఆయన ముందు మనకు అవన్నీ చూపించిండు నీకు అనుమానం రానియకుండా తన వాక్యం చేతనే వాటిని తిరిగి స్థిరపరుస్తున్నాడు కాబట్టి నీకు ఎప్పటికీ కూడా ఇవి అనుమానం రానక వీల్లేదు నాకు అనుమానం లేదు ఇవన్నీ మనం నేర్చుకుంటున్న విషయాల్లో నాకు అనుమానం లేదు ఎందుకంటే ఖచ్చితంగా మన ప్రభువే మనల్ని నడిపిస్తుండడు నన్ను ముఖ్యంగా నా ప్రభు నడిపిస్తున్న సంపూర్ణంగా నమ్ముతున్నాను ఎందుకంటే ఇవి ఎక్కడ లేనివి ఏ పుస్తకాలలో లేనివి ఏ టీవీ ప్రోగ్రామ్స్ రేడియోలలో లేనివి ప్రభు మనకు చూపిస్తున్నాడు కాబట్టి దీన్ని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను పైగా అవి అన్ని అతికినట్లు వెంట వస్తే ఉన్నాయి ఒకదాని వెంట ఒకదాని వెంట ఆ వాక్యాలు మనల్ని వెంబడిస్తూనే ఉన్నాయి స్థిరపరుస్తూనే ఉన్నాయి కాబట్టి మనం పోయి ప్రకటిస్తూ వెనక వెనక ఆ వాక్యాలు వచ్చి తన వాక్యం వచ్చి స్థిరపరుస్తూనే ఉంది ఇదే అద్భుతం మహా అద్భుతం అంటే నా దృష్టిలో ఇవే ఇంతకంటే అద్భుతాలు ఏమున్నాయి ఒకడు రక్షణ అనుభవం పొందుతునే కదా అసలైన అద్భుతం ఒక పాపి తన పాపకు జీవితాన్ని విడిచిపెట్టి మన ప్రభుని తన సొంత రక్షణ స్వీకరించుకున్నప్పుడు వాడికి నూతన జన్మ కలుగుతుంది అదే సృష్టిలో గొప్ప అద్భుతం అంతకంటే గొప్ప అద్భుతాలు ఏవి లేవు అవి మనం జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించాలా ఒక రోగి స్వస్థపరచడం గొప్ప అద్భుతం కానే కాదు కుంటివాడు లేచి నడవడము సచ్చిపోయిన వాడు లేచి నడవడం తీరగలేయడము అవి ఏమ అద్భుతాలు గావు అసలేన అద్భుతము పాపపు జీవితాన్ని విడిచిపెట్టి రక్షణ అనుభవంలోకి రావడమే సృష్టిలో గొప్ప అద్భుతం దూతలతో పాటు కలిసి ప్రభు అక్కడ ఎంతో ఆనందిస్తా ఉంటాడు అది ఉంది వాక్యం దానికి సంబంధించింది కాబట్టి అంతకంటే అద్భుతం ఏమీ లేదు నువ్వు స్వస్థత పొంది పాపంలో చచ్చిపోతే నీకేం లాభం అది అద్భుతమే కాదు కుంటివాడుపై ఉండి మంచి కాళ్ళు సరి చేసుకుని కూడా నువ్వు రక్షణానుభవం లేకపోతే అది అద్భుతమే కాదు కాబట్టి అసలైన అద్భుతాన్ని మనము ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయ అది గొప్ప రక్షణ దాన్ని మనం ఎట్టి పరిస్థితి కూడా నిర్లక్ష్యం చేయడానికి వీళ్ళే దాన్ని ప్రతిరోజు మనము దాన్ని కొనసాగించుకోవాలన్నాడు కదా పావులు నీ రక్షణని నిశ్చయించుకో నిశ్చయం చేసుకో నీ రక్షణని నిశ్చయం చేసుకోమన్నాడు మనం ధ్యాని ధ్యానించడం చాలాసార్లు వాక్యం మీ రక్షణ మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకోమన్నాడు దాని మనం నిశ్చయం చేసుకోవాలంటే దాన్ని దాని కొరకు చాలా ప్రయాసపడాలా పర్ఫెక్ట్ చేసుకోవాలా మన పిలుపును ఏర్పాటును మన రక్షణ అనుభవాన్ని ఏర్పాటు అంటే రక్షణ అనుభవం ఏర్పాటు అంటే ఆయన స్పెషల్గా ఎన్నుకోడు ఎవరిని ఎప్పుడైతే నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటావో అప్పుడు నువ్వు ఆయన ఏర్పాట్లో ఉంటావు దాన్ని ఉల్టా చేయొద్దు ఎప్పుడు దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు బ్రదర్ అని చాలా మంది చెప్తా ఉంటారు ఎందుకు ఏర్పరచుకున్నాడు నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి ఆయన నీ సొంత రక్షణ స్వీకరించిన కాబట్టి నేను ఏర్పరచుకోడు దానికి ముందు ఎప్పుడు ఏర్పరచుకోడు మోషన్ ఎప్పుడు ఏర్పరచుకున్నాడు యాకోబుని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అబ్రావ్ ఎప్పుడు ఏర్పరచుకున్నాడు చెప్పండి ఎవరునన్నా ముందు ఏర్పరచున్నాడా నేనే లేదు రక్షణనుభవం తర్వాతనే పాత నిబంధన కాలంలో కూడా వాళ్ళు విశ్వాసంలోకి వచ్చినాకని ఏర్పరచుకున్నాడు యాకబుని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు రాత్రి అంత కన్నీరు వెడుస్తూ పశ్చాత్త నేను నిన్ను ఎట్లా ఆశ్రయించాలా నువ్వు పాపంలోనూ ఎట్లా ఆశ్రయించాలా కన్నీళ్లు వెడుస్తూ తన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు అప్పుడు ఆయనని ఆశ్రయించింది కాబట్టి మార్పు చెందకుండా ఎవరికి లేదు కూడా అంతే జరిగింది కాబట్టి ఆయన ఎవరిని ఎప్పుడు ఏర్పరచుకోలేదు రక్షణ అనుభవం పొందేంత వరకు ఎవరిని ఎప్పుడు ఏర్పరచుకోలేదు పిలుస్తాడు పిలుపు తర్వాత ఏర్పాటు ఆయన పిలుపుకి స్పందిస్తే నువ్వు ఏర్పాట్లకు రాగలవు పిలుపుకి స్పందించకపోతే ఏర్పాటు అది రెండు విధానాలు అన్నట్టు ఫస్ట్ పిలుస్తాడు అబ్రామ్ నిన్ను బయటికి రానాడు వచ్చిండు చూడని దేవుడు కనని వినని దేవుని స్వరాన్ని విన్నాడు బయటికి వచ్చిండు ఆయన పిలుపుకి స్పందించి దాని తర్వాత వాగ్దానం చేసి అడుగు ఎప్పుడు అడుగుబెట్టిండు ఆయన సంపూర్ణంగా విధేతగా చూపించినాకనే అప్పుడు ఇప్పుడు నీ పేరు అబ్రహాం అబ్రాహా కాదు అబ్రహాము అనబడు అంటే ఆయన మార్పు చెందిన టైం అది ఆ దశ మనం చూడాలా అబ్రాహము నుంచి అబ్రహాముగా మారిండు అంటే మార్పు చెందిన స్థితి అప్పుడు ఏర్పాట్లకు వస్తున్నాడు ఒకటి ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఆటోమేటిక్గా ఏర్పరచుకోలేదు చివరికి ఎప్పుడు నన్ను క్షమించు అని తను కన్నీరు విడుస్తూ చివరికి నన్ను క్షమించి నాకు నీ తిరిగి నీ శక్తిని అనుగ్రహించినాడు చివరికి ఆయన ఏర్పాటుకు వచ్చాడు కానీ నిష్ఫలమైపోయింది ఆయన సేవ జీవితం కాబట్టి ఏర్పాటు అనేది నీ యొక్క సమర్పణకి సమర్పణ మీద ఆధారపడేది నీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకుంటేనే ఆయన నేను ఏర్పరచుకుంటాడు ఆటోమేటిక్ గా ఏర్పరచు కాని కాదు మా కుటుంబాన్ని మా పిల్లల్ని అందరినీ దేవుడు ఏర్పరచుకుని చాలా చెప్తారు మాస్టర్స్ చెప్తారు మా కుటుంబాన్ని దేవుడు స్పెషల్ గా ఎన్నుకున్నాడు అని కానీ పేదలు అన్నాడు అందరినీ ఎన్నుకున్నాడు ప్రపంచంలో మీరు చెప్పాల అట్లా ఎప్పుడు ఉండదు సిస్టర్ స్పెషల్ గా ఒక్కర్ అని పాత నిబంధన కాలంలో ఒక కుటుంబాన్ని స్పెషల్ గా ఎన్నుకున్నాడు లేవి కుటుంబాన్ని కానీ ఎప్పుడైనా లేవి కుటుంబంలో యాజకత్వం ఉందా అహరోలు అహరోలు తర్వాత తన పిల్లలకు వచ్చిందా దాని తర్వాత ఎవరికి వచ్చింది ఏలీ ఉన్నాడు ఏలి కుటుంబం ఏటు ఏలీ పిల్లలకు వచ్చిందా రాలేదు సమయాలు ఏ గోత్రానికి సంబంధించిన నాకు జ్ఞాపకానికి వస్తుంది సమయంలో సమయాలు లేవి గోత్రం కూడా అయితే కాదు నాకు తెలుసు ఎఫ్రామ్ గోత్రం మిస్టర్ కానీ సమయంలో తర్వాత తన పిల్లలకి రాలే యాజకత్వం అంటే అప్పటికే గోత్రాలు దా లేవి గోత్రాలకు వెళ్ళి యాచకత్వం అయిపో దాటిపోయింది పాత నిబంధన కాలపు ఆరంభంలోనే దాని తర్వాత మిఖాయ కాలము సిద్దికియా కాలము అన్ని తారమాలు గోత్రాలు చివరికి అది యూధా గోత్రానికి మన ప్రభుకి లేవి గోత్రం వెళ్ళలేదు అది లేవి గోత్రంలోకి జంప్ అయిపోయి రకరకాల గోత్రాలకు వెళ్ళిపోయి యూధా గోత్రంకి వచ్చింది గోత్రం నుంచి ప్రపంచం వెళ్ళిపోయింది యాచకత్వం ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా కాబట్టి ఇప్పుడు చెప్తుంది ఇంకా నువ్వు యహోవా సియోను ఓదార్చును కాబట్టి అర్థం చేసుకోవాల ఎడిచిలేము గొప్ప జనానికి సియోను లక్ష మందికి సాదృశ్యం నీ సేవ నీ ప్రయాసము నువ్వు దుఃఖంతో ఇందాక ఆ ఏ రీతికైతే ఏడుస్తున్నాడు ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఎంతగా ఏడ్చిండో అయ్యో ప్రభు మిగిలిన శేషాన్ని కూడా నువ్వు నిర్మూలిస్తావా అని బాధపడి కాబట్టి మనని ఓదార్స్తాడు చివరికి మన సేవ జీవితానికి మన ప్రయాసంతో వాదతో వేదనతో మనం సేవ చేస్తుంటే మన ఓదార్స్తాడు ఇకను యహోవాను ఓదార్చును ఎరసలేమును ఆయన ఇంకను కోరుకొను ఇంకను అంటే ఇక మీదను అయినను వారిని కోరుకుంటాడు వాళ్ళు సగం సత్యం సగం అబద్ధంలోనూ గొప్ప జనం గుణగనం ఇటు అటు కాబట్టి ఇంకను కోరుకొను మనం కూడా అటనే ఉండాలేవ జీవితం ఇంకను గొపజనం గురించి అన్న విషయాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలా దాంతో మనము ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ముగించుకుంటున్నాం ఏంటంటే దేవుడు ఎరసల్యం గురించి ఏరీతిగా ప్రయాస పడుతున్నాడు విషయాన్ని ఆయన మందిరాన్ని మందిరాన్ని కడతా అంటున్నాడు కానీ నేనే మీకు మందిరం అంటున్నాడు కాబట్టి అసలైన మందిరం మన ప్రవ్వే మీరు ఎప్పుడన్నా అర్థం చేసుకోండి క్రైస్తవులందరూ ఇస్లాల్ దేశంలో మందిరం కట్టబడాలని ప్రార్థన చేస్తుండంటే వాళ్ళు సత్యంలో లేరు ఎందుకంటే అసలైన మందిరం మన ప్రవ్వే ఎప్పుడైతే అక్కడ మందిరం కట్టబడుతుందో మన ప్రభుని తృణీకరించడం ఆరంభం అవుతుంది ఎందుకంటే అసలైన బలిపశు మన ప్రభు అసలైన మందిరం మన ప్రభు ఆ మందిరంలో ఉన్న ఉపకరణములన్నీ మన ప్రభుకే సాదృష్టం కాబట్టి అవి నీడ తిరిగి నీడని ఎవడు వెంబడించాడు కానీ క్రైస్తవులు మొదటి కూడా నీడని వెంబడిస్తున్నారు మనం మటుకు నీడని విడిచిపెట్టి బయటకు వచ్చినాం నిజ స్వరూపాన్ని వెంబడిస్తున్నాం ఎప్పుడైతే ఆ మందిరం కట్టబడుతుందో ఇస్రాయల్ దేశంలో మళ్ళా తిరిగి ఇస్రాల్ పైలో నీడని రక్షకుని త్రునీకరిస్తున్నారు రెండవసారి మూడవసారి కాబట్టి వాళ్ళ జీవితకాలం అంతా రక్షకుడిని తృణీకరిస్తూనే ఉంటారు అసల మందిరము మన రక్షకుడే అయితే మన ప్రభు అయితే మన ప్రభుని తృవీకరించి వాళ్ళు మందిరాన్ని కట్టుకుంటున్నారు దానికో ప్రపంచం నుంచి ప్రజలు పోతారు సరే కట్టబడుతుందా రెండు సంవత్సరాల నుంచి కట్టబడలేదు ఆ మందిరం ఈ రోజుకి రెండు వేల పదహారు కూలిపోతే ఇది రెండు సంవత్సరం ఇంకా కట్టబడలేదు మందిరం దాని కొరకు అన్ని జమ చేసుకుంటున్నారు రాళ్లు రప్పాలన్నీ జమ చేసుకుంటున్నారు డబ్బులు కూడా బాగా జమ చేసుకుంటున్నారు బంగారం ఎంత జమ చేసుకున్నారో మనకు తెలియదు ఎందుకంటే బంగారు రేపు కొదగించారు కదా ఒకప్పుడు సొలమోన్ కాలంలో కాబట్టి ఆ మందిరాన్ని కట్టడానికి చాలా మంది ఇంజనీర్స్ ప్లాన్స్ చేస్తున్నారు ఎన్నో పుస్తకాలు రాశారు దాని మీద ఓ విపరీతమైన పుస్తకాలు రాశారు దాని లొకేషన్ ఎందుకంటే మాస్క్ ఉంటది అక్కడ ఈరోజు కాబట్టి సొలమోను కట్టించిన మందిరం స్థలంలో మందిరం కూలగట్టబడినాక ఆడొక మాస్క్ కట్టిండ్రు పదహారవ శతాబ్దంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మాస్క్ ఉంది అక్కడ కాబట్టి ఆ మాస్క్ నిర్మూలిస్తేనే అక్కడ మందిరం కట్టచ్చు అని ఒక పుస్తకంలో ఉంది ఇంకొక పుస్తకంలో నేను చూసాను ఏముందంటే అసలు ఆ మాస్క్ స్థలంలో కానే కాదు మందిరముల స్థలంలో కానే కాదు ఇటువంటి అన్ని ప్రపంచమంతటా మనకు కనిపిస్తూ ఉంటాయి స్టోరీస్ ఆడ ఎరుసలేం మందిరములో స్థలంలో మాస్క్ కట్టబడింది ఆ మాస్క్ తొలగిస్తేనే అక్కడ మందిరం కట్టగలదు కానీ మీకు నేను ఎప్పుడన్నా చూపించా లేదో ఒక కాలంలో చూపించిన ప్రకటన గ్రంథంలో దేవుడే జ్ఞాపకం చేస్తాడు ఈ స్థలాన్ని విడిచిపెట్టు మందిరాన్ని కొలుస్తప్పుడు మందిరానికి సంబంధించిన స్థలాన్ని కొలుస్తే అప్పుడు ఆ స్థలాన్ని విడిచిపెట్టు నేను అది అనులకు అనిల కొరకు ఇవ్వబడి అనిలకు నేను విడిచిపెట్టిన స్థలం అంటాడు ఒక స్థలాన్ని కాబట్టి అది అనులకు సంబంధించిన మందిరము ఆ స్థలంలో కాదు మందిరం అనేది ఇంకొక ప్రకటన ఆధారంగా ఉన్న వాక్యం సరే అది ఎక్కడ ఉంటేనేమి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా కట్ అది కట్టినప్పుడు మనం అర్థం చేసుకోవాలా బాహటంగా ప్రపంచంలో క్రైస్తవులు మన ప్రభుని త్రునీకరిస్తున్నారు కాబట్టి దాన్ని మనం ప్రేమించద్దు ఆ మందిరాన్ని ప్రేమిస్తే విగ్రహం అన్నట్టు కాబట్టి ఇస్రాయల్ పేర్లు మొదటి నుంచే విగ్రహార క్రైస్తవులు ఆ మందిరానికి ప్రాధాన్యత దాని కొరకు ప్రార్థన చేసి వాళ్ళు విగ్రహార దిక్కులుగా తయారైపోతున్నారు కాబట్టి దానికి తగిన శిక్ష వాళ్ళు అనుభవించక తప్పదు నేను ఇంకా వారిని కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు తెలియక పాపం చేస్తున్నారు కాబట్టి మనకు తెలిసినాక మనం ఇది ఎప్పుడు కూడా పాపం చేయం దానికి ప్రాధాన్యత ఇవ్వమే మనం ఎరుసలే గురించి ప్రార్థన చేస్తాం ఏం ఎరుశలం గురించి క్రైస్తవుల గురించి ప్రార్థన చేస్తాం వాళ్ళని ఆశ్రయిస్తారు ఎందుకంటే నిన్ను ఎవరు చెప్పిస్తాడో నేను వాని చెప్పిస్తాడు అది శారీరకమైన ఇసల పల్లె గురించి కానే కదా వాక్యం ఆత్మీయమైన ఇసుల గురించి మన గురించి చెప్పబడింది కాబట్టి మనల్ని ఎవరు చెప్పిస్తారో దేవుడు వాడిని చెప్పిస్తాడు అది మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా మనము ఒక ముఖ్యమైన అంశం ముగించుకుంటున్నాం ఇప్పుడు క్లుప్తంగా రెండవ దర్శనంకి వెళ్ళిపోతున్నాం రెండవ దర్శనము పద్దెనిమిదవ వచనంలో ఆరంభం క్లుప్తంగా దాన్ని చూసుకొని మనం ఈరోజు ఇక వాక్యాన్ని ముగించుకుందాం పద్దెనిమిదవ వచనం అప్పుడు నేను తేలి చూడగా రెండవ దర్శనం ఆరంభం అప్పుడు నేను తేరి చూడగా నాలుగు కొమ్ములు కనబడేను అక్కడ నాలుగు గుర్రంలు మొదటి దర్శనంలో నాలుగు గుర్రంలు ఇక్కడ నాలుగు కొమ్ములు కాబట్టి ఆయన దర్శనం కలుగుతుంది బాగా అర్థం చేసుకోండి నేను తేరి అంటే దర్శనానికి సంబంధించింది నేను నిద్రపోతున్నప్పుడు దాని నిద్రపోతున్నప్పుడు కల వచ్చిందానికి కానీ ఇక్కడ మటుకు జకర్యకి మేల్కున్నప్పుడు కలుగుతున్నది కాబట్టి అది దర్శనం మేల్కున్నప్పుడు కలిగేది దర్శనము నిద్రపోతున్నప్పుడు కలిగేది కళ ఆ విషయాలు మనం అర్థం చేసుకోవాలా కాబట్టి నేను తేరి చూడగా నాలుగు కొమ్ములు కనబడెను సరే నాలుగు కొమ్ములు అంటే జకరే కూడా అర్థం కాట్లేదు ఇవి ఏంటి అని దూతను అడుగుతుంటే దూత చెప్తున్నాడు ఆ కొమ్ముల గురించి కాబట్టి మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే దాని గ్రంథంలోని విషయాలు కూడా మనం అర్థం చేసుకోవాలా దానియుల గ్రంథము ఏడవ అధ్యాయుల మనం కొంతకాలంగా ధనించినాం అక్కడ కూడా నాలుగు మృగముల గురించి ఆయన కలిగిన దర్శనంలో నాలుగు మృగములు కాబట్టి మృగము అంటే బలవంతమైనది బలము గలది అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి అట్లనే కొమ్ములు అంటే కూడా కొమ్ము అంటే కూడా శక్తిగలది అని అర్థం కాబట్టి నాలుగు కొమ్ములు అంటే బాగా అర్థం చేసుకోవాలి నాలుగు కొమ్ములు కనిపిస్తాయి ఒకటి రెండు మూడు నాలుగు కనిపిస్తాయా లేకపోతే ఇంకెట్లా కనిపిస్తాయి ఒక డిజైన్ లాగా కనిపిస్తాయా నాలుగు కొమ్ములు ఒక దాని నుంచే రావాలా అర్థం చేసుకోండి నాలుగు కొమ్ములు ఉదాహరణ ఉదా ఉదాహరణగా ఆవును చూడండి ఎద్దును చూడండి దానికి రెండు కొమ్ములు ఉంటాయి కదా రెండు కంటే కొమ్ములు ఉంటాయా ఉంటే అది రాంగ్ గా అదే సమ్ పుట్టుకతోనే దాంట్లో ఏదో లోపం ఉందని అర్థం కొన్ని కొమ్ములు ఇట్లా పడిపోయి ఉంటాయి అవి అక్కడ నార్త్ ఇండియా నుంచి వస్తాయి ముఖ్యంగా నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి ఆవులు వాటికుంటే కొమ్ములు ఇట్లా పడిపోయినాయి ఒక కాలు ఉంటుంది ఎక్స్ట్రా కాల్ ఉంటుంది దానికి అవన్నీ ఫాల్ ఫాల్టీ అన్నట్టు అవి సైడ్ సైడ్ కానీ కొమ్ము అనేది పవర్కి సాదృశ్యం బైబుల్ అంతటా మనం చూస్తాం సిత్కి ఒకరోజు రెండు కొమ్ములు పట్టుకుని వస్తారు ఇనుప కొమ్ములం కదా కొమ్ములం పట్టుకొస్తే ఏమంటారు రాజుతోని నువ్వు ఈ కొమ్ములతో ఎవరితోని ఆహాబుతో అంటాడు కదా ఈ కొమ్ములతో నువ్వు ఆ రాజుని పొడిచి చంపుతావు అంటాడు అని పిచ్చి పిచ్చి కొట్టాయి వినడానికి అప్పుడు తనతో పాటు ఉన్న ప్రవక్తలందరూ ఏకగ్రీవంగా ప్రవచిస్తుంటారు నువ్వు అట్లనే చంపుతావా పోయి అనేసి కానీ మిక్కయ్య అంటాడు నువ్వు పోతే రావు వాపస్ అంటాడు ఎందుకంటే చూడండి ఆ ఆ ప్రవక్తలు అందరూ ఒకటి రీతిగా ప్రవచిస్తున్నారంటే వాళ్ళలో ఉన్నది దయమాత్మ ఒక్కడు విభేద అపోజిట్ గా భిన్నంగా ప్రవచిస్తుంది అంటే అది డిఫరెంట్ ఆత్మ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి బైబుల్ అంతటా మనకు అదే అనిపిస్తుంది ఈ రోజు అదే విధానం ప్రపంచం ఒకటే రీతిగా వాక్యం ఉందంటే అందులో ఏదో లోపం ఉంది ఒకరు ఆపోజిట్ గా చెప్తున్నారంటే ఇదేదో తేడా ఉంది ఏది కరెక్ట్ అనేది విషయం మనం అర్థం చేసుకోవాలి అందుకే యహోషపాత్ అది గ్రహించిండి వీళ్ళందరూ ఒకరో రీతిగా చెప్తున్నారు ప్రవచనము మీ దగ్గర ఇంకా వేరే ప్రవక్త లేరా అంటే ఉన్నాడు ఒకడు వాడు ఎప్పుడు నాకు విరోధంగా ప్రవచిస్తాడు ఏం పర్లేదు తీసుకుంటారా అప్పుడు ఆయన ప్రకటించండి విరోధంగానే ప్రకటించింది కాబట్టి విషయం మనం అర్థం చేసుకోలే అందరూ ఒకటే రీతిగా చెప్తుంటే వాళ్ళు కరెక్టా లేక ఇంకొక ఆయన వ్యతిరేకంగా చెప్తుండే ఆయన కరెక్టా ఈ సంశయం మనకు అందరికీ ఉంటది ఎప్పుడన్నా కానీ గొప్ప గొప్ప సేవకులందరూ ఒకటే రీతిగా మాట్లాడుతూ ఇంకొకటి వచ్చి వాటికి భిన్నంగా మాట్లాడుతుండే వాణ్ది దేవుని ఆత్మానా వాళ్ళది దేవుని ఆత్మానా అనే వివేచించే వరం నీకు అవసరం అక్కడే ఉంది దేవుని యొక్క ఆత్మ నీలో పనిచేస్తుండలేదా అని నువ్వు వాళ్ళని స్వీకరిస్తావు అంటే శారీరకంగా గుర్తింపబడుతున్న వాళ్ళతో బిర్యన్ల గురించిన బోధ అదే కదా ప్రతి వారిని వాళ్ళు పరీక్షించారు ప్రతి బోధని పరిశీలించారు మనం కూడా ఆ రీతిగా పరిశీలించాల కాబట్టి అప్పుడు నేను తేలిచుడ నాలుగు కొమ్ములు కనబడను ఇవి ఏమిటివని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడగగా అతడు వాటిని గురించి విశదీకరిస్తున్నాడు కొమ్ములు దేనికి సంబంధించి చెప్తా విని ఇప్పుడు కాబట్టి నేను అర్థం చేసుకుంటున్నా కొమ్ములు అది సరే మనకు కనిపించీవులు అవి ఆ కొమ్ములన్నీ ఒకటే దాని నుంచి మొలిచినాయి అని నేను అనుకుంటున్నా అట్లా లేదు ఇక్కడ వాక్యం కానీ కొమ్ములు అమాంతంగా గాలిలో ఉండవు కదా ఒక జీవికి ఆ మేకకో గొర్రెకో బర్రెకో ఆవుకో ఎదుకో జింకకో అన్నిటిక ఉంటాయి కొమ్ములు కాబట్టి ఒక జీవికి ఉండాలా కొమ్ములు కాబట్టి ఈ జీవి దేనికి సంబంధించింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా చూడండి ఎప్పుడైనా గాని కొమ్ములు అనేది గర్వానికి సాదృశ్యం అహానికి సాదృశ్యం ఆడంబర జీవితానికి సాదృశ్యం పవర్ కి సాదృశ్యం తర్వాత కొమ్ములు పొడవడానికి సాదృశ్యం కాబట్టి అవి దేనికి సంబంధించినవి కూడా మనం అర్థం తీసుకోవాలి మళ్ళా సర్పంల తెల్లకి సాదృశ్యం నేను సంబంధించిన అన్ని నేను రాసుకున్నాను వచ్చారం నుంచి మనం విశదీకరంగా వాటిని చూద్దాం ఈ రోజు మనకు క్లుప్తంగా ఈ నాలుగు కొమ్ములు ఏమిటి అని అడిగినప్పుడు తూత జకరయతో మాట్లాడుతున్నాడు చూడండి అతడు ఇవి యోదా వారిని ఈసేళ్ళ వారిని ఎరుసులేము నివాసులను మూడు బాగా అర్థం చేసుకోండి ఇక్కడ వాక్యం ఆశ్చర్యకరంగా విడిపోతుంది యూద వారు ఇస్రాయల్ వారు ఎరులే నివాసులు మూడు గుంపులవి యూదా అన్నా ఇస్రాయల్ అన్నా ఎర్సులేం అన్నా ఒకటే ఎరుసలేము కాపరసులు వాళ్ళందరు కాని ఎందుకు వారిని విడదీసిండు దేవుడు ఆ దూత చెప్తున్నాడు మాట మన ప్రభు చెప్తున్నాడు దూత అంటే మన ప్రభుకి సాదృశ్యం కాబట్టి మన ప్రభువు ఏవైనా గాని మన ప్రభు చెప్పాలా జకరికే గాని నీకే గాని నాకే గాని ఎవరికైనా గాని ఇవన్నీ అర్థం కావాలంటే మన ప్రభుత్వ ఎవరు చెప్పలేడు ఎందుకంటే ముద్రలు వేసేవాడనే ముద్రలు విప్పేవాడు అనే తలుపులు వేసేవాడనే తలుపులు తెరిసేవాడైన అర్థం అవుతుందా దయ్యంని పంపించేవాడనే గదించేవాడు ఆయననే దయ్యం కూడా గజగజ వనుకుతున్నాయి ఆయన పేరు విని అంటే ఆయనకి విధేత చూపిస్తాయి ఆయన వాక్యం ఆయనకి విధేత చూపిస్తున్నాయి గజ గజ వనుకుతున్నాయి ఎందుకు మోల్ని త్వరగా అని అంటే కదా ఒక రోజు అనేది మా టైం ఇంకా రాలేదు ఆయనను నువ్వు ఎందుకు వచ్చినావు అవి గుర్తుపడుతున్నాయి ఆయన సృష్టికర్త అనే కాబట్టి ఆయన దైవత్వాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం అక్కడ ఆయన తప్ప ఎవ్వరు ఈ వాక్యాలు మనకు చూపించరు ఏ పుస్తకాలు చూపించావు ఏ బైబుల్ కాలేజీలు చూపించావు ఏ స్టడీస్ చూపించావు మన ప్రభు తప్ప ఆయననే మన ఆయననే దూత దూత అంటే మంచి వార్తను ప్రకటించేవాడు అని అర్థం సువార్తను ప్రకటించేవాడు దూత సంఘ దూత అంటే సేవకుడు అని అర్థం కాబట్టి ఇక్కడ మన ప్రభువే దూతలాగా ఉన్నాడు ఆయన మన ప్రభు వాటిని విశద్ధీకరిస్తుండే జగరేక్ అంటే మనమంతా జగరేక్కి ఉపమాన్ రీతి లోకంలో ఉన్నాము ప్రభు ఇది ఏంది ప్రభు అంటే మన ప్రభు వాటిని చూపిస్తుంది మనకు దూతలేడి ఇక్కడ ఎందుకంటే ఆయననే దూత ఇప్పుడు మనకు స్పెషల్ గా దూతలు అవసరం లేదు కానీ ఈ రోజు ప్రపంచం సేవకులు నాకు స్పెషల్ దూతలున్నారు అని ప్రకటిస్తున్నారు నేను చెప్పినట్లు దూత చేస్తాడు ఆ దూత ఏం చెప్తే నేను అది చేస్తాను ఇంకొక ఇంకొక పాస్టర్ బయట లేచి ప్రపంచం కాబట్టి వాళ్ళు స్పెషల్ దూతలు అని మళ్ళా అది ఏం దూత అనేది వాళ్ళు ఎప్పుడు చెప్తలేదు కానీ మనం అర్థం చేసుకోవాలా మనకు మటుకు ఏ దూత అవసరం లేదు మనకు ఒక ప్రభు తప్ప వేరే దూత అవసరం లేదు ఎందుకంటే పౌలు చెప్పింది మేము చెప్పిన సువార్త ఈ భిన్నంగా నుంచి వేరే ఒక దూత వచ్చి చెప్పినను వాడు శాపగ్రస్తుడే అన్నాడు కాబట్టి మనకి ఇంకా వేరే దూతలు అవసరం లేదు మన ప్రభు అసలైన దూత దూతలకు ప్రధాన దూత ఆయన అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఆయన సృష్టికర్త ఆయన రక్షకుడు సమస్తము ఆయన జ్ఞానంలోనే వాటిని భద్రపరచుకున్నాడు ఆయన తప్ప ఎవరు మనల్ని మనకు వాటిని చూపించలేడు కాబట్టి ఇప్పుడు మాట్లాడతాడు ఈ నాలుగు కొమ్ములు దేనికి సంబంధించినవి అంటే యూదవారిని ఇస్రాయల్ వారిని ఎరుసలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు అనెను యూదవారిని ఇస్రాయల్ వారిని ఎరుసులేము నివాసులను ఇవి మూడు కదా ఈ మూడు అసలు ఒకటే జగలో ఉంటే గాని ఎందుకు విడదీసిన మనం బాగా అర్థం చేసుకోవాలా వాటిని అర్థం చేసుకున్న మనం వచ్చారమే చూస్తాము నంబర్స్ రాసుకున్నాను నేను అవన్నీ జేమ్స్టాంగ్ నంబర్స్ ఉదాహరణకి యూదా యూధా వార్ అంటే హెచ్ త్రీ జీరో సిక్స్ త్రీలో త్రీ జీరో అని అర్థం కాబట్టి మీకు ఇప్పుడు బాగా అర్థమైపోతాయి పండగ ప్రజలు ఉత్సవము చేసుకున్నవారు అని కూడా అర్థం ఆర్ ఉత్సవము చేయబడినది అని కూడా అర్థం తర్వాత త్రీ లో కాన్సెక్రేటెడ్ అంటే జీరు చేయబడినది ఏర్పరచబడినది శుద్ధీకరించబడినది పవిత్రపరచబడినది అని కూడా అర్థం అన్ని ఉన్నాయి దానికి అర్థాలు యూధ అంటే తర్వాత తన చెయ్యి పట్టుకునబడినది అని కూడా అర్థం అంటే దేవుడే చెయ్యి పట్టుకుని కదా దానికి సాదృశం చెయ్యి పట్టుకునబడినది అని అర్థం తర్వాత త్రీ జీరో ఏముందంటే ఒక అద్భుతం అని కూడా ఉంది కాబట్టి అది పాత నిబంధన గుంపుకు సాదృశ్యం ఓ రీతిగా చెప్పాలంటే కూడా కానీ ఇవన్నీ సాదృశ్యం మన కాలంకి వచ్చేటప్పటికి పాత నిబంధన కాలంలో తిసల్పల్లకి సాదృశ్యంగా ఉంది ఒక గుంపుకు సాదృశంగా ఉంది దేవుడు ఆ ఆయుక్తి నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఎన్నెన్నో అద్భుతాలు చేసారు కదా కాబట్టి ఆ గుంపుకి ఆ గుంపుకు సాదృశ్యం వాళ్ళందరు అన్న విషయం వాళ్ళు పండగలు చేసుకున్నారు అన్ని పండగలు ఏడు పండగలు చేసుకున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు దాని తర్వాత ఇస్రాయేలు అంటే త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ అంటే అర్థం దేవుని వలే పరిపాలించేవాడు అని కూడా అర్థం దేవుడు ఏ రీతిగా ఈ సృష్టిని పరిపాలిస్తాడో తను కూడా ఆ రీతిగా పరిపాలించేవాడు అని అర్థం కాబట్టి ఇసా ఒక అనొకప్పుడు ప్రపంచాన్ని అర్థం ఎప్పుడు ఆయన తిరిగి లోకంలోకి వచ్చినప్పుడు భూమి తన కాలు పెట్టినప్పుడు ఈ లోకపు రాజ్యాలన్నీ ఆయన అయినప్పుడు మనమందరము ఈ దేశ ఈ లోకంలో పరిపాలకుల్లాగా తయారైస్తాం మనకు తయారేస్తాడు దేవుడు కాబట్టి గొప్ప సాదృశ్యం ఓ రీతిగా మళ్ళా దాని తర్వాత ఎయిటీ హెచ్ ఎయిటీ ఎయిటీలో ఏముందంటే పెనుగులాటి విజయం పొందినవాడు అనర్థం అంటే ప్రయాస పడుతూ కష్టాల పాలై చివరికి విజయం పొందినవాడు అని కూడా అర్థం కాబట్టి గొప్ప జనం అంతా తిరిగి విజయం పొందుకుంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత ఫోర్ వన్ లో ఏముందంటే శక్తి అని అర్థం కాబట్టి తన శక్తిని చివరికి పొందుకున్నవాడు అనర్థం ఇస్రాయేల్ అంటే చివరికి శక్తిని పొందుకున్నవారు వారు వరకు శక్తిని కోల్పోయి తిరిగి పొందుకున్నవారు అని అర్థం ఎరుసలేము అంటే హెచ్ థర్టీ త్రీ ఎయిటీ లో ఏముందంటే రెండు కొండలు అని కూడా అర్థం ఎరుసలేం అంటే రెండు కొండలు రెండు కొండల మధ్యలో ఉన్నదా ఉన్నదాన్ని ఎరుసలేం అంటారు దానికి రెండు కొండలు ఉంటాయి ఇటు అటు ఈస్ట్ వెస్ట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లో రెండు కొండలు ఉంటాయి కొండల మధ్యలో ఉంటది ఈ పట్టణం ఎర్శలేం కాబట్టి ఇంకో రీతిగా సమాధానము పొందినది అని కూడా అర్థం ఎర్శలేం అంటే థర్టీ లో ఏముందంటే బోధింప బోధించేడిది అని అర్థం బోధించేడిది ఇతరులకు బోధ బోధించేడిది తర్వాత సెవెన్ నైన్ నైన్ సంపూర్ణత తర్వాత ఐశ్వర్యము తర్వాత పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకోవడం అని కూడా అర్థం ఉంది ఇన్ని అర్థం ఉన్నాయి దాంట్లో సంపూర్ణత అంటే ప్రభులకు వచ్చినప్పుడు సంపూర్ణత దాని తర్వాత ఐశ్వర్యము దాని తర్వాత అంత పోగొట్టుకోవడము మళ్ళా తిరిగి పొందుకోవడం ఇంగ్లీష్లో ఏముంది అంటే పర్ఫెక్ట్ ప్రాస్పర్ రెస్టోర్ పర్ఫెక్ట్ ప్రాస్పర్ రెస్టోర్ పర్ఫెక్ట్ అంటే సంపూర్ణంగా తయారవడం రక్షణలకు వస్తే తర్వాత ఆచరణబద్ధంగా జీవించడం ఐశ్వర్యం సంపాదించుకోవడం దాని తర్వాత అంత పోగొట్టుకున్నాక తిరిగి రెస్టోర్ కావడం అదే చెప్పిండు నేను ఎరుసలేమునో తిరిగి నా పట్టణములు భాగ్యంతో మరి ఎక్కువగా నింపబడును రెస్టోర్ అంటే అది చూడండి అంత జాగ్రత్తగా దేవుడు ఆ జేమ్ స్టాంగ్ నంబర్స్ లో వాటిని దాచిపెట్టింది మన సరే వచ్చే వారము మనం ఈ యొక్క నాలుగు కొమ్ములకు సంబంధించిన బోధాన్ని ధ్యానించుకుందాం ఆ నాలుగు కొమ్ములు ఉపమాన రీతిగా సర్పంలో తేళ్ళకి సాదృష్టం ఎందుకంటే కొమ్ములు అంటేనే మీకు అర్థమైపోయింది తేళ్లు కాటేసేడి కరిచేడి కాబట్టి కొమ్ములు దానికి సంబంధించింది కానీ చరిత్రలో వాటికి సంబంధించిన ఏంది ఎవరు ముందు ఇసలపల్లిని కాటేసినరు ఎవరు ఇసల పల్లిని కొమ్ములతో పొడిచిండ్రు అన్న విషయాలను మనము వచ్చామని ధ్యానిస్తాం దాని తర్వాత మన కాలంకి వచ్చినప్పటికీ సర్పంలో తేలి ఏ వారిని పొడుస్తున్నారు ఏ రీతిగా పొడుస్తారు అన్న విషయాన్ని మనం ధ్యానిస్తాం ఎందుకంటే వాళ్ళన్ని పోగొట్టుకున్నాక చివరికి పోగొట్టుకున్న వాటిని పొందుకోవడం రెస్టారేషన్ అంటాం దాన్ని కాబట్టి దేవుడు మనకి ఎప్పుడో రెస్టరేషన్ అనుగ్రహించి ఎప్పుడైతే మనము పాపపు జీవితంలో ఉన్నామో అన్ని పోగొట్టుకున్న ఆయన సన్నిధికి వచ్చి పశ్చాత్తాపంతో మన జీవితాల్లో మార్చుకొని పాపాలు ఒప్పుకొని తన రక్తంలో కడుక్కొని మన వస్త్రాలను తెలగజేసుకొని మన జీవితాలను సమర్పించినప్పుడు మన జీవితంలో రెస్టరేషన్ ఆరంభమై ఇప్పుడు రెస్టరేషన్ ఆరంభమై మళ్ళా తిరిగి పర్ఫెక్షన్కి మనం ఎదగాలందుకే సంపూర్ణ ఒకటకు సాగిపోదాం అన్నాడు పావులు కాబట్టి అటువంటి సంపూర్ణతలని మనం జీవించాలా అటువంటి కృపా భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరశుద్ధి రఘు దేవ మీకు వందాలనైనా ప్రభా ఒకప్పుడు ప్రజగా లేని మమల్ని మీ ప్రజగా మార్చుకున్నారు ఒకప్పుడు ప్రవ్వ దాస్యపు పుత్రులుగా మమ్మల్ని ఏర్పరచుకొని స్వీకరించి దత్తపుత్ర ఆత్మని మీరు మాకు అనుగ్రహించినారు దత్తపుత్ర ఆత్మ నుంచి సంపూర్ణంగా మీ కుమారులుగా తయారు చేసుకున్నారు ప్రవ్వ అడుగడుగున మీరు సంపూర్ణంగా మమ్మల్ని తయారు చేస్తున్నారు ప్రవ్వ మీ కుమారులం కాకుండా ప్రవ్వ మమ్మల్ని యాచకులుగా యాచక సమూహంగా తయారు చేసినారు రాజుల్లాగా తయారు చేసినారు పరిశుద్ధ జనాంగంగా తయారు చేసినారు మీ యొక్క సొత్తుగా మళ్ళీ తయారు చేసుకున్నారు వీటన్నిటినీ మీకు ఎంతో వదనాలు మేము దేని విషయంలో మేము అనుమాన పడతలేం విశ్వాసంలో వాటన్నిటిని మేము స్వీకరిస్తున్నాం ఎరిశల్యం పట్ల మీరు ఇంకా వాచలత కలిగిన వారు అన్న విషయాన్ని మీరు గెలిస్తున్నాం మీ మందిరాన్ని తిరిగి కడతా అంటున్నారు అసలైన మందిరం మీరే ప్రవ్వా మీరే మా హృదయంలో దిగాల ప్రవ్వా మీరే మందిరం కాబట్టి మేము మీలో నివసించాలా మీరే మా హృదయంలో నివసించాలా ఎందుకంటే మీరు మందిరం మేము మందిరంగా మారుతున్నాం అప్పుడు మీరు మా హృదయంలో వచ్చి బస చేస్తారు ప్రవ్వా ఈ దినం మా హృదయంలో బస చేయమని మేము ప్రార్థిస్తున్నాం నేను మేము అనేక ప్రాంతాలపై అనేక బిడల గురించి ప్రార్థిస్తుండగా ప్రవ్వా దుష్టుడు ఎంతగానో హింసిస్తుండడు ఆ బిడలని వాడి నుంచి ఆ బిడలకి విడుదల కల్పించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా గొప్ప జనం ఈరోజు చిక్కబడింది అందుకొరికే మీరు మమ్మల్ని అభిషేకించినటువంటి వాక్యం చేత వారికి విమోచన దినము ప్రకటించడం కొరకు మేము విజృంభించి ఇక మీదట ముందుకు పరిగెత్తాలా ప్రవ్వా మా స్వకార్యాలని ప్రార్థన ఇవ్వకుండానైనా మీ కార్యములకు ప్రాధాన్యత ఇచ్చే బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సమయం నా రెండవ దర్శనము జకర్య గలిగిన దర్శనం మేము జనిస్తుండగా మాట్లాడండి ప్రవ్వ ఏ డిక్షనరీ ఏ కామెంటరీస్లో కూడా లేదు వాటికి సంబంధించిన వాక్యాలు గత మూడు వారాల నుంచి నేను వెతుకుతున్నా మీరు మాకు చూపించలేదు అక్కడ ఎందుకంటే అవి అక్కడ లేవని చూపిస్తున్నారు అవి కేవలం మీలోనే ఉంది ఎందుకంటే మీరే జకర్యాకి వాటిని అర్థం చేస్తున్నారు ఈ దినం మాకు వాటిని విశదీకరించి మనం ప్రార్థిస్తున్నాం వాటిలోని సత్యాన్ని గ్రహించి వాటిని మేము స్వీకరించి అనేకులకు మేము ప్రకటించాలా మేము స్వార్థపరణం కాదు ప్రభ్వా అనేకులకు వాటిని ప్రకటించాలా మేమేదో క్యాసెట్ లాగా తయారు చేసుకుని ఆమెకుండేది లేనేలేదు ప్రవ్వ మాకు అటువంటి వ్యామోహం లేనేలేదు మేము ఉచితంగా పొందినాము ఉచితంగానే వాటిని అనుగ్రహి అనేకులకి ఇస్తున్నాం ప్రవ్వ అందరూ ఈ సత్యాన్ని గ్రహించాలా గొప్ప నుంచి బయటికి రావాలా మీ కొరకు నాజీలు పరిశుద్ధంగా జీవించాలా బబుల నుంచి బయటికి రావాలా ఆ ప్రయాసం కొరకు మేము కూడా ముందుకు వెళ్ళాలని సహాయపడానికి ఈ యొక్క సాయంత్రం సమయం మేము ఇంటికి వెళ్తుండగా మీ యొక్క ఆత్మీయ ప్రొటెక్షన్ అనుగ్రహించామని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ